ఎసే గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఎసఏ భక్తుంతో దేవుడు మాట్లాడిన మాటలు ఎసఏ భక్తు దేవుడు ఏలాంటి వరం ఇచ్చి దాని విషయం నిమిషాలు మనం ధ్యానం చేస్తాము దాని తర్వాత మరి దేవ వాక్యము సమయంలో మనం ఇచ్చేస్తాము ప్రభువాకు యహోవ ఆత్మ నా వచ్చి ఉన్నది దీనిలోకి సువార్థ మానవును ప్రకటించటప్పుడు యహోవా నన్ను అభిషేకించెను చూడండి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన మనం చూస్తుంటున్నాము మానవులన్న మనము ఇది ఏసే భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది ఏసే భక్తునికే వర్ధించలేదు కానీ ఏసే భక్తుల ద్వారా ఈ వాక్యం మనతో కూడా మాట్లాడుతున్నది ప్రభువాకు యహో ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని బిడ్డల దేవుని యొక్క సేవలో పరిచయలో మనం కొనసాగాలంటే దేవుని యొక్క ఆత్మ మన మీద రావాలా ఒకళ్ళ దేవుని యొక్క ఆత్మ మన మీద రాకపోతే మనం సేవ చేయడానికి అరులమే కానీ ఫలించలేమేమో మనం ఫలించాలా దేవుని సేవలో మనం ఫలించాలా మరి ఆ ఆత్మ ఎందుకు వస్తుంది దేవుని బిడ్డల పోయినా ఆత్మ ఎందుకు వస్తుంది దాని విషయం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాము ఇక్కడ వాక్యం ఏమి నా మీదికి వచ్చి ఉన్నది దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉంటున్నది అంటే నా మీదికి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత నేను ఏం చేయాల ఇది నేను చెప్పుకోవాలన్నా దేవుని ఆత్మ నా మీద వచ్చిందని చెప్పుకోవాలనా లేకపోతే ఏదో ఒక బోర్డు రాసి పెట్టాలన్నా దేవుని ఆత్మ నా మీద వచ్చిందని అది కాదండి ఒకవేళ అలాగే చేస్తే నువ్వు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే దేవుని ఆత్మ ఎందుకు వస్తున్నా అంటే దీనిలో ఒక సువర్తమానమును దేవుని ఆత్మ మీ మీద వచ్చింది దేవుని ఆత్మ నా మీద వచ్చింది అని అంటే దాని ఉద్దేశ్యము మీ ద్వారా నా ద్వారా దేవుడు తన శువార్తను ప్రకటింపజేస్తుంటున్నాడు ఇతరులకు ఈ శుభ సందేశం అందజేస్తుంటున్నాడు ఇతరును బలపరుస్తున్నందుకు దేవుడు ఈ యొక్క ఆత్మలను నింపుతుంటున్నాడు మన కాదండి బీదలకు దీనులకు దళితులకు శువార్త మానం తెలియని బిడ్డలకు ఈ సువార్థ ప్రకటిస్తేందుకు మాత్రం దేవుని యొక్క ఆత్మ మన పైకి వస్తున్నది కానీ ఇంకా ఏ విషయం కోసం కూడా కాదని అది చాలా మనం జ్ఞాపంచుకోవాల ఒకవేళ దేవుని ఆత్మ నాలో లేదు అని మరి మనం ఎంత మటుకు ఫలిస్తాము అది ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఏసయా భక్తునికి దేవుని ఆత్మ వచ్చి కాబట్టి ఏషాయ భక్తుడు అనేక కారాలు చేయగలిగి ఉన్నాడు ప్రభు ఆయన ఏహో దేవుని యొక్క నామం ఆయన ఉన్నతమైన కార్యాలు చేసి ఉంటున్నాడు దేవుత సాహసం చేసిన వాని చూస్తున్నాం ఆయన చావడానికి వచ్చినా గాని ఆయన వెనకపోలేదు ఆయన చావు చాలా ఘోరమైన చావు సనిపోయి ఆయన మరణము చాలా ఘోరంగా ఆయన మరణం వచ్చి ఆయనకు చంపానికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఒక చెట్టు గుహలో దాచుకున్నట్టు చూస్తూ ఉంటాము ఆ చెట్టును వాళ్ళిల్లా కోసి ఉంటున్నారు కోస్తే రెండు భాగాలు పైది పైన కిందిది కింద రెండు ముక్కలై చనిపోయిన చూస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ నా మీద వచ్చినప్పుడు నేను దేని విషయం భయపడాను భయపడాల్సిన అవసరం లేదు నేను ఒక్కరోజు బతికినా కానీ దేవుని కోసం బతుతాను వంద రోజులు బతికినా ప్రభావం వేసుకొస్తే బతుతాను ఇంకా ఎన్ని రోజులు బతుకున్నా సాక్ష్యం కోసం మాత్రమే నేను బతుతాను ఆ ధైర్యము మనకు రావాలా ఆ ధైర్యం మనకు రాకపోయిన ఎడలైతే మనం ఎన్ని నేర్చుకున్నా గానీ ఎన్ని చేసినా గాని పెడతామండి అదే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంటున్నది బీదలకు ఈ రోజు మనం ఇక్కడ వచ్చి ఉంటున్నాము ఎందుకు వచ్చామండి ఏదో చూపిస్తేందుకు రాలేదు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ మాటలను మన ఇతరులకు చెప్పిందుకు దేవుడు మనో బలపరుచుంటున్నాడు ఏ బిడ్డ అయితే దేవుని సందానంలో ఎక్కువగా దేవునికి దగ్గరగా నివసిస్తా ఉంటారో అక్కడ అనేకమైనటువంటి కష్టాలకుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ కష్టం ఉంది కదా అని వెనక పోల్సిన అవసరం లేదు అందు నేను ఒక గుంటూరులో మాట్లాడుతున్నాను నేను అన్నా మరి సంప్రదాయ పోయినప్పుడు యహోశ జ్ఞాపకం చేసుకుంటున్నాము నువ్వు కుడి కాని ఎడమ గాని పడిపోకు నిపురము కలిగి ధైర్యంగా ఉండము అని దేవుడు యహోషవతో మాట్లాడుతుంటున్నాడు ఇదిగో నేను మౌషిని ఏ విధంగా ఆశీర్వదించుకుంటున్నాను నిన్ను కూడా అదే విధంగా ఆశీర్వదిస్తున్నాను ఆయన ఒక రెఫరెన్స్ ఇస్తున్నాడు మోషి నేను ఆశీర్వదిస్తాను దేవుడి మాట్లాడుతుంటున్నాడు నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తున్నాను మరి మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇదిగో చంద్రశేఖర్ బాధని ఆశీవాదించినాను కాబట్టి నేను నిన్ను కూడా ఆశీర్వాదిస్తాను అది వాక్యం ఆయన కోసం కాదు దేవుని ప్రేమించాడు కాబట్టి వాక్యం ఆయన మర్మాలేవుడు బయలుపరుస్తుంటున్నాడు రేపు నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే ఆ యొక్క నీ ద్వారా కూడా దేవుడు బయలుపరుస్తా ఉంటాడు కీర్తన నూట అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము నీ పిల్లల పిల్లలు నేను నేను ఇస్తాను నీ పిల్లలు నీ బళ్ళ చుట్టూ ఉంటాను అన్నటువంటి మాటలు ఏంటంటే ఆ పిల్లలు ఏందంటే ఏ పిల్లలు అంటే కాదు ఏ లోకంలో పిల్లలు కాదు ఆత్మీయంగా ఉన్న పిల్లలు విశ్వాసంలో కన్నా పిల్లలు నా కుమారుడు తిమోతి అని ఎప్పుడైతే సంబోధిస్తూ ఉంటాడో పౌరు భక్తుడు పౌరు భక్తుడు కుమారుడు ఆయన ఆత్మీయంగా కుమారుడు ఆత్మీయ పిల్లల కన్నా మనం ఆత్మీగా ఆత్మను సంపాదించాలా మనం ఈ అలోకమైన సంపాదించినా కాదండి ఆత్మతో మనం పిల్లలను కనాల అనేక విశ్వాసులకు దీనిలకు సువార్థను ప్రకటించాల వాళ్ళని పిల్లలు వాళ్ళని బిడ్డలు వాళ్ళు మరి అలాంటి పరిచయాలు చేస్తాం దేవుడు ఆత్మతో చూడండి నెక్స్ట్ ఏమున్నాడు అక్కడ నిన్ను అభిషేకించినాను చూడండి దేవుడు మనల్ని అభిషేకించారు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకము వచ్చి ఉంటుందో ఎప్పుడైతే దేవునికి అభిషేకం మన మీద ఉంటదో ఎప్పుడైతే సమయాల భక్తులు దావిది మహారాజు ఎప్పుడైతే ఒలివారి నూనెతో అభిషేకం చేస్తా ఉంటాడో ఆయన జీవితం తా మారిపోయిన ఆయన జీవితం మారిపోయిందండి ఆయన ఆశలు కోరికల సర్వం ఆయన అంతరేమారి దేవుని ఆత్మ నూనె నూనె ద్వారా ఆయన ఆత్మ ఆయనలో దిగినా చూస్తూ ఉంటాం అభిషేకిస్తాడు దేవుడు మరి దేవుడు ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరిని కూడా అభిషేకం చేస్తాను ఆశపడుతుంటున్నాడు దీనిలో సువర్త ప్రకటిస్తాందుకు దేవుడు మిమ్మల్ని అభిషేకం చేస్తుంటున్నాడు ఇంకా ఏ విషయం కూడా మిమ్మల్ని అభిషేకం చేయటం లేదు దేవుడు ఆశపడితే విస్తరించి ఫలించి స్వాధీనపడి స్వాధీనపరచుకుని దేవుడు మాట్లాడుతుంటాడు విస్తరించాలా ఫలించాల విస్తరించాలా ఫలించాలని స్వాధీనపరచుకోవాలా దేవుడు ఇచ్చినటువంటి మనకు వరమాది ఈ లోకం ఇంత పెద్ద లోకం దేవుడిచ్చాడు ఈ లోకంలో స్వార్థ ప్రకటిస్తాందుకు మనము దాని స్వాధీని పరుచుకోవాలి విస్తరింపజేయాలండి మరి ఈ దేశంలో స్వాద చాలా తక్కువగా ఉంటున్నది మరి దేవుడు మనకి అవకాశం కలగ చేసి అదే ఏసియా భక్తులతో మాట్లాడుతుంటున్నాడు ఏసియా భక్తుడు నమ్మకంగా దేవుని గారి సేవలు పరిచయం చేసినాన్ని చూస్తుంటున్నాం ఏసియా ఎంత గొప్ప భక్తులు చాలా దేవునితో దేవునితో మాట్లాడే భక్తుడే ఉంటున్నారు అందులో దేవుడు మాట్లాడే కానీ ఈ రోజు వాళ్ళకంటే నేను చెప్తున్నాను ఏసియా భక్తుని కంటే గొప్ప మనం ఉంటున్నాము దేవుడు ఒక మన మాట మాట్లాడితే మనకు జవాబిచ్చే దేవుడే ఉంటున్నాడు పలుకుతే మనకు జవాబిచ్చే దేవుడే ఉంటున్నాడు కానీ ఆ రోజుల్లో అవకాశం లేకుండా పోయింది వాళ్ళకు కానీ ఈ రోజు మనకు చాలా గొప్ప అవకాశం దేవుడు కరంగా చేసి ఉంటాడు నీ ప్రక్కనే నీతో నేను హృదయం లేని దేవుడు ఉంటానని మాట్లాడుతున్నా నేను నీతో సంచరిస్తానని మాట్లాడుతుంటున్నాడు నీతో ఉంటాను నీతో నివసిస్తాను నీలో సంచరిస్తాను దేవుడు మాట్లాడుతా ఎవ్రీ ఎవ్రీ పత్రికలో మరి ఈ సమయంలో దేవుడు మనం మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే నలిగిన హృదయం గల వారికి చూడండి ఈ రోజుల్లో నల్లిగిన హృదయం అంటే బాధతో ఆవేదనతో కృంగిపోయినటువంటి కుటుంబాలు అనేకలు ఉంటున్నాయి వాళ్ళని మనం బలపరచాలండి వాళ్ళని కించపరచకూడదు వాళ్ళని బలపరచాలండి ఒక ఒక స్నేహితులు ఒక క్రైస్తవ బిడ్డ ఏదో బాధలు ఉంటే వాళ్ళని ఇంకా కించపరచకూడదు ఒక స్త్రీ మనలో నుంచి దూరం వెళ్ళిపోతే ఆమె వేసి నెగిటివ్ గా కాదు లేదు అయ్యో చూడేమీ లేచిపోయింది ఎట్ట అవసరం లేదండి అమ్మా ఇక మీద పాపం చేయకు అని దేవుడు చెప్పాడు అది మన కర్తవ్యం కాదా నిందించడం మనం ప్రేమించడం మనం ప్రేమించి నేర్చుకోవాలి మనం ఒకరిని ప్రేమించే గుణాలు మనం దేవుడు కలుగా చేసి ఏమన్నా కానీ ఎటువంటి మనం ప్రేమించాలా నాకు తెలిసిన నాకు చాలాసార్లు ఆర్గ్యుమెంట్ అవుతా ఉంటుంది ఆయన వాళ్ళు అని చెప్తా ఉంటాం ఆయన ఏమంటాడంటే మనం ప్రేమించాలని అంటే ఉంటాడు అవును మనం ప్రేమించాలా అంటే దేవుడే ప్రేమించాడు దేవుడు క్షమించాడు పాపలను అమ్మా ఇక మీద పాపం చేయకు ఇక సమాధానంగా ఎలాంటి మాట్లాడుతున్నారు ఆ సృష్టికర్త అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత మీరు నేను ఎవరు ఒక్కరికించపరుస్తేందుకు అయితే ఇక్కడే దేవుడు నల్లిగిన విధాయం గల వారికి మీరు బలపరచాల వారు బలపరచ దృఢపరుచుటప్పుడు దేవుడు మనకి ఆత్మను కుమ్మరింబ చేసి ఉంటున్నారు ఇంకా దేని విషయం దేవునికి ఆత్మ మరింపన లేదండి దేవునికి ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం మన కలిగి ఉంటున్నది ప్రత్యేకమైన దేవుడు ప్రణాళిక మన కలిగి కలిగి ఉంటున్నాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా అంటే అనేక కుటుంబాలు వాళ్ళ ఎంతో బాధలో కష్టాలు చింతలో ఉండవచ్చు వాళ్ళను బలపరుస్తేందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు బలపరుస్తున్నాడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఉరుకులాడుతా ఆయన మీద దేవునికి ఆత్మ ఉందని అద్భుత కాలం మనం పోవాలా లైన్లు కడతా ఉన్నారు ఎక్కడ కూడా పారిపోతా ఉన్నారు అంటే విశ్వాసం లేదు నికు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు పోతున్నావు రెండవది నీకు ప్రభుత్వ పరిచర్యం లేదు నీకు ఏ ప్రభుకు ఏమతి సంబంధం లేదు కాబట్టి ఇంకా ఎవరి దగ్గర పోతా ఉన్నావు ఇద్దరు యొక్క ముగ్గురున్న చోట వస్తా దేవుడు ఇంకా ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు ఒకరికి విశ్వాసం లేదు కాబట్టి నేను ఎక్కువ పారిపోతా ఉన్నావు ఎవరి దగ్గరకు వెళ్తా ఉన్నావు మరి అది అవసరం లేదు నేను ఒక విషయం చెప్తాను గత వారం నేను కడపలో ఉన్నాను ఇట్లానే సేవకులతో మాట్లాడుతూ ఉన్నాను మొదటి రోజు చాలా విషయాలు మాట్లాడాను వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈయన ఈయన యాంటీ క్రైస్ట్ గా ఉన్నాడు అని అనుకున్నారు వాళ్ళు ఈయన భాష ఈయన విధానం బాగలేదు ఇట్లా మాట్లాడతాను అనుకున్నారు నేను అన్నాను ఈ రోజు మీకు ఏం అర్థం కాదని చెప్పాను రేపు సంపూర్ణంగా దేవుడు మీతో మాట్లాడడం చెప్పాను రెండవ రోజు నేను మళ్ళా ఆరంభం చేశాను రెండవ రోజు నేను వాక్యం మొదటి సెషన్ కాగానే రెండవ సెషన్ నుంచి కొంతమంది కన్నీళ్లు పెట్టడం మొదలు పెట్టారు వాక్యం వాళ్ళు చేయడం మొదలు పెట్టి ఉంటున్నారు నేను అన్నాను ఒక చెప్పిన అయ్యాన ఇరవై సంవత్సరాలు పని చేశాను అన్నాడు ఒక ఇరవై సంవత్సరం వాళ్ళు చాలా సంతోషం అని చెప్పాను అయితే ఆయన ఏం చెప్పానంటే నేను ఎప్పుడూ వాక్యం వినలేదు అని అన్నాడు ఎందుకు వాక్యం వినలేదంటే నేను ఈ లోకం లోకం నుంచి ఏది కాబట్టి వాక్యం ఏ విధంగా ఉన్నది దేవుడు ఏ విధంగా నేను వాడుకుంటున్నారు దేవుడు నా ద్వారా ఎట్లా మాట్లాడుతున్నా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నా ఏది ఆశ అవసరం నాకు లేదు ఏది మిమ్మల్ని మేపు మీ ద్వారా మేపు పొందవలసి అవసరం లేదు వాక్యం ఏ విధంగా సూటిగా ఉందో అదే విధంగా సూటిగా మేము పోతుంటున్నాం కాబట్టి మేము ఫలిస్తున్నాం మేము అయితే ఆయన ఏమైనా నా ఇరవై సంవత్సరాల లోపల నేను ఈ వాక్యం వినలేదు ఏ మాట చెప్తానంటే నేను అపస్సుల కారం ఏడో అధ్యాయం యాభై ఎనిమిది ఒక మాట మాట్లాడు ఆయన లేచి నిలబడి ఉండను ప్రభని వేసిస్తున్న వారు తన తండ్రి కుడి పార్సిన కూర్చున్నటువంటి దేవుడు లేచి నిలబడ్డారు ఎందుకు లేచి నిలబడ్డారని వాళ్ళకి అడుగుతా ఆయన లేచి పడతాడు అని చెప్పారు ఎందుకు ఆయన గ్యాస్టొచ్చిందా కూర్చుని కూర్చుని ప్రభు ఏమైంది ఏమి టైర్డ్ అయినా బోర్ వచ్చిందా లేచి కూర్చోడానికి అది కాదండి ఇక్కడ పౌలు ఇక్కడ స్టెఫెన్ బాధపడుతున్నారు స్టెఫెన్ ఆలతో కొట్టి ఉన్నారు అయితే ఆయన విన్నపాలు చేస్తున్నారు తండ్రి వీళ్ళు ఏమి చే కాబట్టి వీళ్ళు పాపలను క్షమించండి అన్న మాటకు త్వరలోకమంతా కదిలిపోయింది అక్కడ దేవుడు మాట్లాడిన మాటల మాట్లాడించున్నాడు అయితే ఆ దేవుడు అక్కడ ఉండడు పాస్టర్ ఏమంటున్నా అంటే అయ్యా ప్రభుకరిస్తున్న వారు అప్పుడప్పుడు తన తండ్రి కుడి పాసిన పోస్తున్నప్పుడు శ్రీనివాసం ఉన్నప్పుడు తిరుగుతా ఉంటాడు కదా అటు లేచాడేమో అన్నాడు నేను ఆయన సినిమా చూస్తున్నా లేకపోతే మీటింగ్ అట్ట తిరగలి ఆయన సృష్టికర్త దేవుడు ఆయన తిరగాడు అని చెప్పినాను పిలిస్తే నీ దగ్గర ఉంటాడని చెప్పాను పరలోకం దేవుడు లేడు నీ విశ్వాసం బలపరుస్తాందుకు దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆకాశంలో ఉన్నాడు నువ్వు ఇక్కడ అనుకుంటున్నావా నీ దగ్గరనే దేవుడు ఉన్నాడు నువ్వు దేవుని చూడాలా నువ్వు దేవుని చూస్తే అందుకు నువ్వు దేవుని కనబడతాడు అని చెప్పిన తర్వాత ఆయా నేను ఎప్పుడు ఈ వాక్యం వినలేదు నేను ఎప్పుడు చందల కోసం చూశాను ఎప్పుడు వీళ్ళ మెప్పు కోసం చూశాను ఏ పండుగ వస్తాకెప్పుడు బట్టలు పెడతారు అదే విషయం చూశాను కానీ నేను వాక్యం ఇంత లోతుగా పోలేదు వాక్యం ను లోతుగా మనం ఆన్సరించి చూడాలా దేవుడు అప్పుడు మన జీవితంలో కార్యం చేస్తా ఉంటాడు నేను ఇంకొక మాట చెప్పాను నీ యొక్క పరిచర్లో ఒక క్రియ జరగాల చెప్పాను క్రియ జరగకపోతే నీ పరిచయ పెడతామే ప్రభేస్స్తున్న వారి లోకలు ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్లో ప్రతి దగ్గర క్రియ జరిగింది ఒకటి ఒక కార్యం జరిగింది ఒక హీలింగ్ జరిగింది అక్కడ నీ మినిస్ట్లో ఎందుకు జరగదు అని అయిపోయిందండి మూడు గంటల సమయం అయిపోయింది పోక ముందు ప్రార్థన చేసి ముగించాల వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరే ప్రార్థన చేయండి అన్నారు నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను ప్రార్థన చేసిన ఒక నిమిషం రెండు నిమిషాలకే ఒక సిస్టర్ లేసి జంప్ చేయడం మొదలు పెట్టింది మాట్లాడడం మొదలు ఆమె ఆమె అనేక భాష మాట్లాడడం మొదలు ఆమె ప్రార్థన అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఆమె అందులో నుంచి బయటికి రాలేకపోయింది ఆమె క్రియ జరిగింది ఒకటి అక్కడ అక్కడ ఉన్న పాస్టుల అందరికీ విశ్వాసం ఎన్ని రేట్లు బలపడి ఉండొచ్చు అక్కడ వాళ్ళకు విశ్వాసం ఎంత బలపడి ఉండొచ్చు అక్కడ ఎవరైతే ఒక వ్యతిరేకంగా నా విషయం ఆలోచన చేసి వాక్యం విషయము ఎవరైతే ఈయన వ్యతిరేకంగా నెగటివ్ గా మాట్లాడుతున్నారు ఆంటీ అన్నటువంటి వ్యక్తులు వచ్చి నిలబడ్డారు అయా ప్రార్థన చేయండి అప్పుడు వాళ్ళ యొక్క వాక్యం పనిచేయడం మొదలు పెట్టి ఉంటున్నది దేవుని తత్మ మీద వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యం చేయడం ఆరంభం చేసి ఉంటున్నాడు ఆ ఆత్మ నేను తీసుకువస్తుంది కాదండి నా ద్వారా దేవుడు అక్కడ కార్యం చేయడం మొదలు మరి అక్కడ విలిగిలేని హృదయం వారికి వాక్యం చెప్పిదని దేవుడు అక్కడ వాడుకున్నట్టు మనం చూస్తుంటున్నాము మరి మీ పరిచర్యలో మీ యొక్క దేవుడు అదే కార్యం చేయబోతుంటున్నాడు ఒకవేళ మీకు భాషలో వరంలో అంటే అది మీకోసం కాదండి అది ఎవరో కోసం వచ్చి అది ఎవరో కోసం అది మీకోసం కానే కాదు ఆత్మతి నింపు నింపబడి ఉంటున్నారు మరి మీ దర్శనాలు చూస్తుంటున్నారు అనేక రకరకాల కార్యాలను మీ జీవితంలో దేవుడు చేస్తా అనేక మీ గిఫ్ట్స్ తో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు అది మీకోసం అస్సలు కానే కాదు అది అస్సలు మీకోసం కానే కాదు అది ఇంకా ఎవరు కోసం దేవుడు అది మీకు ఇచ్చి అది వాళ్ళకి ఇచ్చిపోయాల తిమోతి పౌరు భక్తులు తిమోతి భక్తులు మాట్లాడుతుంటారు నేను ఉచితంగానే పొందిను కాబట్టి నేను ఉచితంగానే మిమ్మల్నిస్తున్నాను అంటూ ఉంటాడు అది కమర్షియల్ చేయకూడదు ఈ రోజు కమర్షియల్ చేస్తున్నాను ఆ విధంగా ఉండకూడదు ఉచితంగా మనం పొందుతున్నాం కాబట్టి ఉచితంగా ఇస్తా ఉంటాము ఇంకా వాక్యం ఇంకా మనం బలపడతా ఉంటాం వాక్యం ఇంకా ఎన్నో రేట్ మనకు అర్థం కావడం మొదలైతా అదే యశయ భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం మరి నేను ఇక్కడ ముగిస్తుంటున్నాను మరి దైవ జన్కి సమయం చేస్తున్నాను అటువంటి కృపాదేవుడు మనందరికి అనుగ్రహించను కాక